సరేనాభా పరిస్థితిగా మహోన్నత సర్వోన్నత సరస్క విష్ణుప్రభానికి అప్రహ్మ యాకు ఏవా ఈ గడిచిన కాలంలో మన ప్రభావ సురక్షితంగా కాపాడినైనా ఈ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న సజ్జిగా పిల్లి పెట్టుకున్న శివారా మమ్మల్ని కాచి కాపాడుకేవా మహోన్న తొగతండి మీ చూసుకుని స్వత్రమైన మాట్లాడాలని ఆత్మ శిక్షణించండి వాటి మీద మాట్లాడు మాట్లాడాలి ప్రభావ నా దేవ రాన్ని కొట్టి ప్రద్యమాలు కలిగించే మహిళల నుంచి మీ నామానికి మెయిన్ తెచ్చుకోమాల పరిస్థితి आमेन तो और पांच मिनट हां काका काका से मल देखो कांटे जाल नहीं ये पाटी वाडनु नेनु నను పిలచి ప్రేమించుటకు ఆకాశమాకాశము నేను పట్ట జాలనివి ఏ పాటివాడను నేను ఏసయ్యా నను పిలచి ప్రేమించుటకు అవిధేయుడనై అందాకారములో దినములు నేను చత్రుండీరోను ప్రతికాయ ఎన్నో దినములు నేను అవిధేయుడలే కరములు గడిపను ఎన్నో రోజును ధేను శత్రుండీ రోగి ప్రతికానుంచి పిలిచా ఉన్నాయి సు ప్రభువా ఐను ప్రేమించి పిలిచావు నాయచి పాపాత్ముడనూలలో నది గాను ఎంతో వేదన కోరు సగాడి దోషములతోను మరి చాను నిన్ను దూరస్తుగా పాపాడన అపరాధములతో నలిగాను ఎంతో వేదనతోనూ మోసగాడినై దోషములతోనూ మరిచాను నిరస్థునిగా అయినూ ప్రేమీ చె ఏ నూ ప్రేమి పిలిచావు నాయవా ఆకాశమాకాశముల్ నిన్ను పట్ట జాలని ఏ పాటి వాడను ను ప్రేమించుటకు కటి నై కలుషీతములతో మలిచాను నా పాపములే కలువరి మలిచాను హృదయం బహువ్యాధిగణ పాపములే తల్వరి గిరిలో సివేశ పిలిచా ఉ కాశి వాడే పిలిచి సార్ గారు చేస్తున్నారు ఒక నిమిషం ఆయన యాడ్ చేసి యాడ్ అయ్యాలండి ప్రైజ్ ప్రైజ్ పాట పాడింది ఎవరో వాయిస్ బాగా లో వచ్చింది సార్లే రోడ్డు మీద ఉన్నాను మీకు సార్ ఎవరైనా వాక్యం షేర్ చేయడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎవరైనా చెప్పచ్చు ఎవరు లేకపోతే చంద్రశేఖర్ సార్ చెప్తారండి గారు చంద్రశేఖర్ సార్ చెప్తే కొంచెం సబ్జెక్ట్ దొరుకుతుంది మనకు ఓహో సరే సార్ అట్లయితే పరశుద్రవేవా మీకు వదనాలను అయినా కృపగల తండ్రి మీ స్తోత్రాలను అయినా ప్రభావ ఈ యొక్క గడిచిన కాలం అంతా కాపాడి సజ్జల కళ మీకు ఎంత వదనాలను అయినా ఈ దినంత మంది చూడలేకపోయినారు ప్రభా కానీ మీరు మమ్మల్ని బట్టి మీకు ఎంత మీకు ఈ కృతజ్ఞతల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం హనలియ ఒక్క తండ్రి ఓ దినం మరొక దిన్న మీరు మారు ఈ మృత మిమ్మల్ని స్థితి నుంచి స్మరించి ముఖ్యంగా ప్రభా తి సత్యను ప్రకటించేలాగ నడిపించమని తిస్తున్నాం ప్రభావ కాలము బహు సమీపం ఉంది తండ్రి మీరాకడ ఎంతో ఇది గ్రహించని స్థితిలో లోకం కానీ ప్రభ మీరు మాకు చేపిస్తున్నారు మీరాకడకు మరియు యుగ సమాప్తికి సంబంధించిన ప్రతి సూచన నెరవేరుతుంది కాబట్టి నంతరగ సిద్ధపడిలాగా సేపడండి మనుషులు లోకం ఏదావిధిగా వెళ్ళిపోతుంది తను ఎవరు గ్రహించని స్థితిలో అదే రీతిగా ఉండే లోవా కాలము మరియు అదే రీతిగా ఉండేది ఎవరు గురితెరగని సమయంలో జరపాల వచ్చి వారిని అందరినీ కొన్ని పోయాను అని వాక్యం తెలుస్తుంది లోతు కాలం కూడా అదే రీతిగా ఉండే ప్రవ్వా తన సోహరంగనప్పుడు ఆ మనుషులు జనులు తినచూ త్రాగుచు నారు అమ్ముచు కొలుచు ఇండ్లు కట్టుచు ఎవరు గురితెరగని సమయంలో ఆకర్షణ అగ్ని గంధములు కుమరిపోరండి అని చదువుతున్న కల్లు కాసవార్తలో మూడవసారి అంటున్నారు ప్రభా అలాగనే మనుషుకునండి అక్కడ మా కాలంలో కూడా రీతి గుండోతుంది తండ్రి అది మేము చూసినా ఓ ఇల్లు కట్టడము కమ్మడము కొనడము బిజినెస్ అంతా జరిగిపోతుంది ప్రభా ఇల్ లోకమ్మ ఇవి మీరు అక్కడ సంబంధించిన సూచనలు సంపూర్ణంగా వాటిని మేము విశ్వసిస్తున్నామునైనా అలాగనే ఉన్నారు ప్రభా మీరు వచ్చినప్పుడు తండ్రి ఎవరు గుర్తెరిగిన సమయంలో అంటే భూమి మీద మనుషులు మీ అందుకు విశ్వాసం ఉంటుందా లేదా అని మీరే ప్రశ్నిస్తున్నారు ప్రవ్వా కనికరించమని ప్రార్థిస్తున్నాం ఎవరు కూడా రచించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన కాబట్టినైనా మా పాత్ర మేము వహించాలన్నా బాధ్యత తీసుకుని ఎవరు ప్రకటిస్తారంటే మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిక్షణం ఎప్పుడు నడిపిస్తే మేము ముందు పోలాలనే చేపడి మళ్ళీ ఉన్నదామని ప్రార్థిస్తున్నాం వాక్యంతో మాట మాట్లాడండి మా జీవితాన్ని సరి చేయండి అనుభవపూర్వకంగా వీటిని మేము ప్రకటించి బిడ్డలుగా తయారు చేయమని ఏ సుక్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ఫార్ సడన్ అన్ప్రిపేర్డ్ అన్ప్లాన్షన్ కాబట్టి నేను రెసివ్ రాసిన పత్రిక ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మొదటి రెసివ్ రాసిన పత్రిక ఐదవ వాక్యము పదిహేడవ వాచ్ఛన పదహారు పదిహేడు మొత్తం పదహారు నుంచి ఇరవై ఇరవై రెండు వచనాల గురించి ఆల్మోస్ట్ ధ్యానిద్దాం అనుకుంటున్నాం చాలా ఆశ్చర్యకరమైన ఏంటంటే శైవ జీవితంలో ముఖ్యంగా క్రైస్తవుల జీవితంలో లేక విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు గుంపులు తీస్తా గురించి మనం ఉంది ఏ గుంపులు ఉంటే గుడి తిరిగి పాట జ్ఞాపకానికి వస్తా ఉంటాయి నాకు ఈ చి చివరి ఆఫ్ ద సెయింట్స్ అన్న వాక్యం మనం ధ్యానిస్తా నుంచి అయన తన భక్తులని ముద్రించుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు ఈ లోకం మీదకి శ్రమలు రాకముందు ఏలియన్ గురించిన ఉత్మానం అదే కదా బ్రవ్వ నేను ఒక్కనే నీ పక్షంగా రోషంగా నిలబడ్డాను బ్రవ్వ దేవుడు అంటున్నాడు ఏలియన్ ఇవే కాదు నా కొరకు కనీసం ఒక సెవెన్ థౌసండ్ పీపుల్ నేను జాగ్రత్తగా భద్రపడుతున్నాడు బయలుదేవతకు సాష్టంగా నమస్కారం చేయని వారిని నేను కాపాడుకున్నా ఒక చిన్న గుంపుది ప్రతి దశలో ప్రతి యుగంలో ఆయన చిన్న గుంపుని ఆయన కొరకు కాపాడుకుంటున్నా అనే విషయాన్ని నేను అక్కడ గ్రహిస్తున్నా ఏలియటర్ మాట్లాడుతున్నప్పుడు మనము ఆ చిన్న గుంపులో ఉండాలి ఈ లోకం మీదకి ఉపద్రం ఆరంభమైతే తెలుసు అది విజృంభించి ఎందుకంటే మార్చ్ ట్వంటీ సెకండ్ మనకు బయలుపరిచింది మిలియన్స్ చనిపోతాడు మనుషులని అండ్ టూ థౌజండ్ కూడా మనకి టూ టూ వీక్స్ అది చూపించింది ప్రవచనం జనరు కుప్పాలు కులుగా చనిపోవడం ప్రపంచమంతటా టోటల్ ఎకనామిక్ క్లాప్స్ ఆయన మన రికార్డింగ్స్ లో మనకు చూపించిన దేవుడాలు తిరిగి తిరిగి జ్ఞాపకాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇది పౌన కలిగిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అనేసి మనం భయపడడానికి వీలదు ఎందుకంటే పౌరుల విషయాన్ని హెచ్చరిస్తూ మొదటి కేసులు రాసిన అధ్యాయం పదహారులో ఏమిటి అయిస్తుంది అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఇది ఏసు ప్రభులో ఉంటేనే సాధ్యం ఈ లోకంలో మనకి ఎక్కడ సంతోషం ఉండదు ఇది ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు గ్రహించడానికి ఉంది ఎవరు ఇంటికి సేమ్ మనం చెప్పలేము కానీ ఆయన ఎందుకు చెప్తుండో గ్రహించండి ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి అంటే మనం ఈ లోకం దృష్టి చనిపోవడం లోకాశ ఇది మనం ఏం వాటిని మనం అసహించుకుంటున్నాం ప్రభులను అర్పించడం అన్న విషయం ఇది వాట్యం గా పంపిస్తుంది ఏమున్నా ఏమి లేకున్నా మనం ప్రభులంతా సంతోషించాలనే జ్ఞాపించింది వాటి ఫస్ట్ పాయింట్ ఉదయం లేస్తేనే మార్నింగ్ మనం ఎర్లీ అవర్స్ లో మనం అవర్ స్టార్ట్స్ విత్ దట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ మార్నింగ్ ప్రతిరోజు అది జ్ఞాప్ పంపిస్తుంది థ్యాంక్ యూ గా కంఫర్టబుల్ యాక్చువల్ గా నిర్మానుష్యంగా సైలెంట్ గా చల్లగా అపక్షులు ఎంత బాగుంటుందో మీ ఎన్వైరాన్మెంట్ ఎర్లీ మార్నింగ్ మీ ప్రార్థన అంత లోకం ఇంకా నిద్రపోతేనే ఒక దాదాశిలో మనకి ఉద్యమే లేచి అక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి హ్యాపీలీ హ్యాపీ ఇక్కడ వ్యాఖ్యానం చేస్తుంటే పదహారు వర్షంలో ఎంత భయంకరమైన కష్టాలున్నా ఎటువంటి సమస్యలున్నా నువ్వు దుఃఖాన్ని తెచ్చుకోవద్దు ఎందుకంటే ఆ దుకానికి వాళ్ళు ఉల్లాసవసరం ధరించేస్తున్నా వేష గ్రంథాన్ని ఆయన మనకి ఉల్లాసవసం ధరింపజేసి ఆల్రెడీ రక్షణ పొందిన వారికి అందరికీ ఉల్లాసమే కదా సంతోషమే కదా నువ్వు ఎందుకు నీ దుఃఖాన్ని అధికారం చేసుకుని నీ శరీరాన్ని పోషింపజేసుకుంటున్నావు అంటాడు కీర్తనకారుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దుఃఖం అనేది నెగిటివ్ ఎనర్జీ నీ హెల్త్ అంతా డిస్ట్రావ్ చేస్తుంది పోలీసుల గాయాలు జైల్లో ఉన్నప్పుడు ఆ యొక్క పాటలు పాడుతున్న దేవుని సృష్టిస్తూ ఆనందిస్తా ఆ పాటలలో ఉన్నది ఆనందం యాక్చువల్గా పాట పాడుతుంటే నీ శరీరం అంతా ఆ యొక్క సంపూర్ణంగా ఆత్మలో లీనమైనట్టుంది కాబట్టి ఈ సంతోషం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎల్లప్పుడూ ఉండండి అని హెచ్చరిస్తుంది ఒక ఆగి అన్నట్టు నువ్వు సంతోషంగా లేదంటే ఆగి అధికమే కదా పదహార వచ్చి ఎటువంటి బాధ ఉన్న నీ శరీరంలో ఎంత వేదానం ఉన్నా నేను మనకు ప్రగుణాన్ని ఆనందిస్తా ఉంటాను ఈ లోకపు విషయాలలో దేంట్లో ఆనందించాను అందుకే నేను ఎక్కడ టైం స్పెండ్ చేయండి ఈ లోకరీతమైన విషయాలలో టీవీల ముందు టైం స్పెండే చేయండి నేను సినిమా సెటర్స్ పార్టీస్ అంటే కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఒకవేళ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ క్విక్ గా అక్కడ అటెండ్ అయిపోయి డిసైడ్ అయిపోతాయి ఏదో ఒక కార్నర్ లో ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ టైమ్స్ ఈ రోజు మనకు మనం ప్రభుల్లో ఆనందించకుండా ఈ లోకంలో ఆనందిస్తే మీ శరీరాన్ని పులకరిస్తూ ఉంటది అంతే స్టిమ్యులేట్ అవుతా ఉంటది మీ శరీరం మీ శరీరం స్టిమ్యులేట్ అయిపోద్ది నువ్వు ఇంకా శరీరకమైన జీవితంలోనే జీవిస్తూ ఉంటావు మీ స్పిరిట్ స్టిమ్యులేట్ కావాలి అందుకు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండడం ఈ లోకంలో కాని ఆత్మలో కాని ప్రతి విషయంలో కుటుంబంలో కూడా కుటుంబంలో భారత వర్గాలు నేర్చుకోవాలి ఇది ఇది ఆగ్ ఇది పిల్లలతో పాటు స్పెండ్ చేసి సంతోషించడం ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ అది అది హెచ్చరిస్తుందన్నట్టు ఈ మచ్ బి హ్యాపీ బి తీసు దాని తర్వాతనే చూడండి ఈ కండిషన్ మనం అర్థం చేసుకోకుండా ప్రేయర్ చేయొద్ద చూడండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి దాని తర్వాతనే ఎడతగక ప్రార్థన చేయండి లేకపోతే ఆయన రైతుగా చెప్పకపోయాడు ఆలమ్ టీఆర్ఐచి ఎందుకు ఇంపార్టెంట్ మనకు అన్నప్పుడు ఆయనకు అవన్నీ మర్మాలు బలపరచబడ్డాయి న్యూట్రిషన్మెంట్ మర్మాలు ఫస్ట్ అంటే ఇతనికే కాబట్టి ఎంతో క్లియర్ గా హెచ్చరిస్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి దాని తర్వాతనే ఎడతగక ప్రార్థన చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే దృష్టిని మీద మనం డిటెయిల్స్ ఉండాలంటే ఒకటే మారుగాం తర్వాత ఆ యొక్క ఎక్కడ రాసిన పత్రికలో మనకి హెచ్చరిస్తే అది దానికి సంబంధించిన మనం ఎప్పుడైనా ధైర్యంగా గణిస్తాం కానీ అక్కడ ఒక విషయం ఏం హెచ్చరించబడింది అంటే ఆత్మ వలనైనా కట్గా ఖడ్గా అంటే దేవుడు వాక్యం తెలుసు మనకి మళ్ళీ దాన్ని ఎందుకు ఆత్మ వలనైనా కడగా మన కాబట్టి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు వాక్యాన్ని వాడటప్పుడు ఖడ్గం అన్నప్పుడు వాడాలి యుద్ధంలో అందుకొరకు అనుగ్రహించబడింది అదే ఖడ్గం కాబట్టి ఖడ్గము ఆత్మ వల్ల ఏంది అంటే అర్థమంది దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డ వాక్యం అది అంటే ఆ వాక్యంలో సత్యం బయలుపరచబడ్డప్పుడే దుష్ట శక్తులు గతి వనుకుతాయి నువ్వు సత్యాన్ని స్వీకరించి ప్రకటించు ఎటువంటి చీకటి శక్తులు అక్కడ ఉండవు మనుషులలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే వెళ్లిపోతడు వాటిని నువ్వు గడ్డించాలని వీరి దగ్గర ఏం దొంగలించినవు ఏడు రెట్లు వాపసు ఇచ్చిపోవాల్సింది వాకింగ్ చేయాల్సింది కాబట్టి నువ్వు దుష్ట శక్తులను గడ్డించినప్పుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రార్థించినప్పుడు అది వెళ్ళిపోతుంది నువ్వు ప్రార్థన చేసేందుకంటే నీకు అధికారం ఇచ్చింది దేవుడు శక్తులు బలపడ్డ మీద కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని గడ్డించినప్పుడు ఆ వాడు వెళ్ళిపోతపుడు వీరి ఎన్ని దొంగలించి అని ఇసుకొని వాడు అది రెస్టోర్ చేయాలండి వాక్యం నేను చూపించిన కొంతకాలం ఏంటట సెవెన్ టైమ్స్ రెస్టోర్ చేయాలి వాడు వారు దొంగ కాబట్టి దొంగ దొరికితే సెవెన్ టైమ్స్ రెస్టోర్ చేయాలి అది తీర్పు ఎందుకంటే మనం ఈ లోకంలో చీకటి శక్తుల మీద తీర్పు తెచ్చాక ఈ లోకంలో పంపిస్తుంది వాక్యం కాబట్టి ఎడతెగ ప్రార్థన చేసినప్పుడు ప్రభు బయల్పరుస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రార్థన అంటేనే ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడడం ఎవరైనా తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటారా అడిగితేనే మాట్లాడరు కొట్లాడితేనే మాట్లాడరు కానీ మనం పరమ కడుతో ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉండాలి అలగడ్డు అన్న విషయం క్లియర్ గాస్తుంది అది గడతగ దాని తర్వాత చూడండి ప్రతి విషయం అందులో కృతజ్ఞత ఎక్స్ప్లెయిన్ చెల్లించడు ప్రతి విషయం ఇట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు ఒక హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది తర్వాత నాకు తెలుసు ఎందుకు వస్తున్నాయి అనేది ఎందుకంటే నాకు అదొక సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి నాకు తెలుసు బట్ నా సమస్య ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా వలన స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వలన నాకు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎందుకంటే టూ మచ్ హాస్పిటల్స్ అలా పనిచేయడం వలన రకరకాల డాక్టర్లను ట్రైనింగ్ చేయడం వలన నాకు నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ మనుషుల ఆశంక్ష ఆశించడం మీద నా వాక్యాన్ని చూసినప్పుడల్లా దాని నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం విచరిస్తున్నది వాక్యము ప్రతి విషయం అందునూ కృతజ్ఞత సంచరించండి దేవుడికి ప్రతి విషయం అండి ఇది జయ్యరు మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కష్టపడి పరీక్ష పాస్ అవుతాం ఎవరైనా కంగ్రాచులేషన్స్ అని చెప్తే థ్యాంక్ యూ అంటాం ఓన్ బ్రదర్ నేను చాలా కష్టపడ్డా అంటే తాను అది రాంగ్ కదా ఈ లోకస్తులు అట్లా అంటారు తను దేవుని బిడ్డలు అట్లా అన్నారు ఇది ప్రభు వల్ల కలిగింది అంటాం మనం నేనైతే అటెండ్ అంటాను చెప్తే ప్రైజ్ గాడ్ టు ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్ గాడ్ ఓన్లీ దేవుడేషన్ ఎట్లున్నావు బ్రదర్ అంటే దేవుని దయాల వల్ల బాగుండర్ అంటే అది మనం ఇమ్మీడియట్ గా అది రియాక్షన్ రావాలి మన నుంచి అదర్వైజ్ మనకి ఈ లోక శక్తి తేడా వాళ్ళ లోకం మనం దేవుని మీద కాబట్టి ప్రతి విషయం అందులో కృతజ్ఞతలు చెల్లించండి ప్రతి విషయం అంటే ప్రతి చిన్నది ఉదయం లేచిన పరిస్థితి మొదలుకొని రాత్రి ప్రతి విషయాలలో మనం దానికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, Jesus. Thank you, Lord. We give you all the glory, Lord. Vamanal Prabhupada, Vamanal Nayan. And just the other one. Ilaagu Chaita Chaudhendipur. Ilaagu Chaita, Asi Krishna and I, Me Vishyam Le Devan Chittam. Enni karlum manamu Devan Chittani, Trini Karimshunam. You are done, Naka. Ilaagu Chaita, Asi Krishna and I, Me Vishyam Le Devan Chittam. Kautti, Devan Chittam, What is the name of the Devan Chittam? Point No. 1. Always be happy. point number 2 pray without ceasing point number 3 always be thankful emanta kashtam ga kada gottu pettukoddu first point always be happy ellapudu santoshanga undali lendevudi <laughs> eda tegiga prarthan cheyandi endo manu avakasamakapalla <laughs> mokaalla niru undala prarthan cheyali endukante surrender em kada prarthana jeevitam ante surrender navalla ga prabhu dridyamal sahayam cheyandi prabhu aina prarthane ee sahasam మోకాళ్ళ మీదనప్పుడు సంపూర్ణంగా సరెండర్ అయినట్టు ఆయన పాడు ఆయన కాళ్ళ యుద్ధం నిలబడి కూర్చున్నట్టు మనం కంప్లీట్ సరెండరింగ్ సరెండరింగ్ ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రియర్ చేసినప్పుడు ఈ సరెండరింగ్ లేకపోవడం వల్లనే ఇంకా జరగదు చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అభిషేకం ఉంది నాకు అనాయించే పడాపడ్ పడాపడ్ చేస్తూ ఉంటాం అథారిటీ నాకుందని ఆయన యాక్చువల్ గా సరెండరింగ్ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ నాకు ఒక స్పిరిచువల్ అంక్షన్ ఏంటంటే ఈ ప్రియర్కి ఎట్లా జవాబు పొందాలా అనేది ఒక స్ప్రిట్ ఒకటి నాకు రివీల్ అయింది ఒక త్రీ వీక్స్ క్రితం టూ వైకిల్ టూ వీక్స్ క్రితం ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తుంది ఒక సీక్రెట్ రివీల్ అయింది అది నుంచి పనిచేయడం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అథారిటీస్ కి గవర్నమెంట్ ఆఫీస్కి తిన్నప్పుడు ఆవిడ చాలా పవర్ఫుల్ సీక్రెట్ శక్తులు ఉంటాయి రక్షణ పొందడం రక్షణ అనుభవం లేని వారికి అందరికి దుష్టాత్మలు ఉంటాయి అవి మనం ఒప్పుకోవాలి ఎందుకంటే దేవుడు రక్షింపబడ్డ వారికి అందరికీ అందరినీ ఆ అందరికీ దూతలను ప్రజెక్కి అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరి స్థుతుల నుంచి మనం చూస్తాం కీర్తన గ్రంథాలు కూడా ఒక్కొక్క దేవుని బిడ్డకి లెఫ్ట్ అండ్ రైట్ దూతలు కాపాడగా ఉంటారు వారిని కాపాడుతూ ఉంటారు దూతల నుండి వాక్యం ఎందుకంటే దూతలని ఆధికంగా సృష్టించింది దేవుడు తన బిడ్డల్ని కాపాడడానికి వరకు దాని తర్వాత ఆయన మన హృదయంగా నివసిస్తా ఉంటాడు అదే రీతిగా అనులకు కూడా అంటే రక్షణ పొందిన వారికి కూడా అంటే వారి దగ్గర ఎటువంటి దూతలుంటారో మీరు అర్థం చేసుకోండి ధీమన్స్ ఉంటాయి దుష్ట శక్తులు అది స్పిరిచువల్ లేయర్ అన్నట్టు న్యూస్ అక్కడ అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వారిలో దుష్ట ఆత్మలు ఉంటాయి ఒక గొప్ప ఆఫీసర్ ఉంటాడు మున్సిపాలిటీ వాడు ఎవరో ఉంటాడు వారిలో దయ్యం ఉంటుంది నాకు తెలుసు లేకపోతే వాడు అతిక్రమము దుర్మార్గంగా ఎందుకు జీవిస్తాడు లంచగొండికి ఎందుకు వీలుస్తుంది వానికి తెలుసు అవి వానికి నిలవకుండా వారికి చేస్తుంటే తప్పులు ఎవడు చేపిస్తుంది వాటితో నా పాపము దుష్టాత్మల పని కాబట్టి నేను ఆడు అడుగుబెట్టినప్పుడు దేవుడు స్పిరిట్ నేర్పించేది ఏంటంటే నువ్వు నీ హృదయంలో దాన్ని గర్ధించి ఎందుకంటే స్పిరిట్ లైఫ్ కాబట్టి నీలో ఉన్న ఆత్మ వాణిలో ఉన్న ఆత్మని గర్దిస్తుంది నేను దుష్టాత్మని గర్దిస్తున్నా వీడు నా ఫైల్ ని అర్థగించడానికి వీలేదు సైతానం నీకు ఫైల్ క్లియర్ చేయాల్సిందే నా ఫైల్స్ ని ఎవరు అడ్డగిస్తుండ్రో వారికి పోయి వారిని హెచ్చరించి వారు నా ఫైల్ ముట్టడానికి వీల్లేదు అని ప్రేరణ చేసినప్పుడు అవి ప్రాక్టికల్ గా నెరగాను నా లైఫ్ లో ఒక్కటి కాదు రెండు కాదు జన్మ కేసు అది నేర్పించింది దేవుడు ఎందుకంటే ఎదగదుగా ప్రేరణ ఇది ఖచ్చితంగా ఆయన జవాబులు ఇచ్చే విధానాలు ఇప్పుడు పలాని వ్యక్తి హృదయంలో పరిస్థితి ఏరీసే ఉండవు ఎన్నిసార్లు చూపించాడు నాకు కానీ నేను బాహటంగా చెప్పాను ఎవరికి ఎందుకంటే అది ఆ దాంట్లో ఒక డేంజర్ ఉంది నన్ను గ్రేట్ మనుషులాగా క్రియేట్ చేస్తాడు మనుషులు అది దాన్ని పడగొడతది పలాని వ్యక్తికి ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే నాకు చూపించింది ఎన్ని సార్లు వ్యక్తి ఎందుకు అనారోగ్యంగా పాలైంది ప్రభు అంటే ఆయన చూపించింది దేవుడు ఆయన అసలు వేదికగా ఏ వ్యక్తుల గురించి ప్రార్థించినా కొంతమంది పాస్టర్ గురించి ప్రార్థించేవాడిని నాకు లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పాస్టర్లు చదిపోవడం అని చూపించాడు గొప్ప గొప్ప పాస్టర్లు త్వరలో వీళ్ళు పోతున్నారు త్వరలో వీళ్ళు పోతున్నారు త్వరలో వీళ్ళు పోతున్నారు అనేసి నేను వాళ్ళ గురించి ప్రార్థించేవాడిని ప్రార్థించినా ఎగిరిపోయినారు వాళ్ళకి ఎంతో మంది చూపించేవాడు ఈ సంవత్సరము ఏలిని నేను తీసేస్తున్నా అంటాడు సమయంలో ఆ రోజు నేను దానికి వెళ్ళి నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నా ఈ సంవత్సరం ఎంతమంది గొప్ప దైవం చనిపోతారంటే ఫటాఫాట్ ఫటాఫాట్ ఎంత మంది ఎందుకు ప్రభు వాటికి వాటిని మీకు చూపిస్తున్నా నువ్వు అర్థం ప్రార్థన చేసినప్పుడు నీకు తప్పక జవాబు ఇవ్వాలి ఎందుకంటే ప్రార్థన ఏంటంటే ప్రభావ నా వల్ల కాదు ప్రభు నువ్వే నాకు గాయకుడి ప్రభు నువ్వే నడిపించి చేయాలో చెప్పి నేను చేయడానికి రెడీగా ఉన్నానంట ఆయన ఖచ్చితంగా జవాబిచ్చేది దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మీరే పాట పాడుతూ ఉంటారు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు ఎవరు నీవు అని కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నప్పుడు చూడండి ఆయన చిత్రం ఏందో నువ్వు ఏమేమో చేసేస్తున్నావు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు నీ దుఃఖాన్ని అధికం చేసుకుని నీ హెల్త్ అంతా ఎరగొట్టుకుంటున్నావు దాని తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు ఒక రిచువల్ గా ప్రార్థన చేస్తున్నావు కింద ఎవరో చెప్తున్నారు మా మన బ్రదర్స్ గానియంలో ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యింది ఒక అంత గొప్ప దేశం ఈ బ్యాక్గలౌండ్ ప్రపంచాన్ని పరిపాలించ దేశం అంటే మన దేశాన్ని కూడా పరిపాలించింది బొబ్లో అంత అంత గొప్ప దేశానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ గాన్యలు అంటే ప్రతి దేశస్తులు పోయి దగ్గర డెసిషన్స్ తీసుకోవాలి ఆయన ఆర్జన్ తీసుకోవాలి పవర్ఫుల్ లీడర్ ఆయన గానీ ఫిర్యాదు చేసింది ఆయన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎట్లా చేయగలిగింది చెప్పండి నేను చాలా బిజీగా ఉన్నాను చాలా ఆక్యుపైడ్ బ్రదర్ ఎక్కడెక్కడ పోతుందో అంటే అవన్నీ శారీరకమైనవి ఈ సెక్యులర్ సెక్యులర్ రీజన్ ఎక్స్క్యూజస్ అంటాం వాటిని నేను బస్ లో పోతుంటే కూడా ప్రార్థన చేసుకుంటునే పోతుంది అడ్డ అది ఎక్స్క్యూజెస్ కానే కాదు ఒకసారి మోటార్ వెహికల్ నడిపిస్తున్నా కూడా కన్ను దేశం ప్రార్థన చేస్తాను ఎందుకంటే ప్రతి విధమైన ప్రార్థనలు ఉంది అక్కడ దానికి ఏమి ఒక విధానం చెప్పిందా మోకాల్లో ఉండమని చెప్పలేదు సాగిలపడమని చెప్పి ఎన్నో విధాలు ఉన్నాయి అక్కడ ప్రతి విధమైన ప్రాధాన్యత ఉన్నప్పటి ఓన్లీ మోకాలు ఉండమనేది కాదు కదా ప్రో వ్యాక్సిన్ అయిన వాడు మోకాలు వేసుకుంటాడు కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరెండర్డ్ లైఫ్ కాబట్టి సరెండర్డ్ హార్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మూడు పాయింట్స్ నేను కంక్లూడింగ్ చేస్తున్నాను సంతోషంగా ఉండండి ఎప్పుడు ఎడతగ చేయండి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి ఇదే దేవుచితం దాని తర్వాత అట్లా ఉన్నాక ఏం చేయాలని చెప్తున్నటువంటి సబ్సిప్ పాయింట్స్ ఆత్మను ఆర్పకుడి ఒకళ్ళు ఆత్మ పొందుకుంటే నేను ఆర్పకుడు ఆత్మ లేకుంటే ప్రభు ఆత్మ అనుగ్రహించి ప్రభు అని అడగాల అడగకపోతే ఇవ్వడంటే అడుగు ప్రతి ఉచితంగా ఇచ్చాడు అన్నాడు వివాహాను వార్తలో అడగకపోతే మటుకు రాదు ఎందుకంటే రిలీజియస్ సిస్టమ్ అడగరు ఎందుకంటే అటువంటి టీచింగ్స్ లేవు చర్చెస్లలో ఆత్మ పొందుకోండి అని చెప్పే టీచింగ్స్ లేదు చర్చెస్ లలో పర్టికులర్ మెయిన్ లేదు చర్చెస్ పొందుకోకపోతే నీలో ఆత్మ ఎట్లా ఉంటాడు ఆత్మ పొందుకున్నాక దాన్ని ఆరి పొందాడు అది కూడా ఇంపార్టెంట్ దాని తరకు చేయడానికి బహు కష్టకరమైన వాక్యం ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకూడదు ఎవరితో మాట్లాడుతున్నాడు హెసరుగా సంగతులతో మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రిగేషన్తో మాట్లాడుతున్నాడు పాస్టర్లతో కాదు ప్రతి కాంగ్రిగేషన్ ప్రవచించడంలో నిర్లక్ష్యం చేసింది ఈ రోజు ఎండ్ టైమ్స్ లో చర్చ్ అందుకే వాళ్ళకి చూపించేది ఈ యొక్క రాబోతుంది ప్రపంచం ప్రవచించడం నిర్లక్ష్యం చేసింది చర్చ్ ఎండ్ కానీ మనకి ఇక్కడ హెచ్చరిక తీసుకున్నాడు సంతోషంగా ఉండు ఎడత ప్రార్థించు కృతజ్ఞత చెల్లించు ఆత్మనార్పకు ప్రవచించడం నిర్లక్ష్యం చేయదు మనం చేసినాం చర్చ్ సిస్టమ్ ఎంటే చర్చ్ సిస్టమ్ నిర్లక్ష్యం చేసింది అందుకు ఎవ్వరికీ బయలుపరచలేదు ఇది ఎప్పుడు ఎండి అయితే కూడా వన్ మెల్పర్చలేదు ఎందుకంటే వాడు ప్రవచించడం నిర్లక్ష్యం చేసింది కదా ప్రవచన వరం పొందుకోవడం నిర్లక్ష్యం చేశారు కదా ప్రవచన వరాన్ని నాకు భాషల వరం అంటే రాలన్నారు నాకు స్వసత వరం అంటే రాలన్నారు అన్నిటికంటే ముఖ్యమైన వరం ఇది పాతది ఓల్డెస్ట్ గిఫ్ట్ కదా బైబిల్లో పాత కాలక పుస్తకాలు బదులుకొని ఈ రోజుకి కూడా అది ఓల్డెస్ట్ గిఫ్ట్ అఫ్ కోర్స్ ఫైట్ ఫస్ట్ గిఫ్ట్ అన్నిటికంటే దాని ఇది ఓల్డెస్ట్ గిఫ్ట్ సెకండ్ ఓల్డెస్ట్ గిఫ్ట్ ప్రవచించడం ప్రవచనవరము లేకపోతే నువ్వు ఎట్లా సంఘ క్షేమాభివృద్ధి గురించి ప్రయాస పడగలవు సమస్తం ను పరీక్షించడం మన బాధ్యత అంటుంది ఇరవై ఒకటో వచ్చి పరీక్షించి మేళదని చేపట్టుడి పరీక్షించాలా వచ్చిన వారిని పరీక్షించాలా వ్యవస్థను పరీక్షించాలా సంఘాలను గవర్నమెంట్ సిస్టమ్ ని పరీక్షించాలా పాలసీస్ ని పరీక్షించాలా బిజినెసెస్ ని పరీక్షించాలా ఈ వైరస్ ని ఈ వైరస్ ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతుందో పరీక్షించాలి ఈ వైరస్ మనుషులు ఎట్లా విడిచిపోతుందో పరీక్షించాలా ఎవరికి అర్థం కానీ నేను చెప్పిన వైరస్ విషయంలో దీనికి వ్యాక్సిన్స్ కనుక్కోవడం అసాధ్యం అండి ఎందుకంటే అది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ ఎవరు తెలియదు ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అంటేందో డిఎన్ఏ బేస్డ్ వైరస్ అంటే తెలియదు బట్ పరీక్షించాలా సమస్తాన్ని పరీక్షించాలి లేకపోతే ప్రజలను ఎట్ల నుండి సిద్ధపరచగలం ఈ సంఘర్షణకి ఇవన్నీ నుంచి చెప్పగలవు సమస్తాన్ని పరీక్షించి మేళగా నేను ఇప్పుడు ఈ వైరస్ నుంచి ఎట్లా మనుషులు విడుదల పొందాలి నువ్వు నీ సంఘర్షులకి ఇన్ఫెక్షన్ అయితే నువ్వు ఎట్లా వాళ్ళకి ప్రేపడ కొడుతు దీనికి మందు లేదని తెలుసు దీనికి వ్యాక్సిన్ లేదని తెలుసు మనకి వాళ్ళని ఎట్లా బెడ్ తీసుకొని రావాలా దాని తర్వాత సింబర్ గా నేను బాధ్యను చూపించిస్తాను ఉండండి ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం దానికి పోయే కంపల్సరికూడదు మన సేవ జీవితం క్రైస్తవులకి ఒక బలహీనత చాలా ఎందుకంటే నువ్వు సమర్థాన్ని పరిగించలేదు కాబట్టి అందులో అవసరం ఇరికి నీ టైం వృధా చేసుకుంటున్నావు మీ ఆరోగ్యం వృధా చేసుకుంటున్నావు నీ ధనాన్ని వృధా చేసుకుంటున్నావు అదే దాని నువ్వు మేలన ఖర్చు పెడితే మీకు ప్రాఫిట్ వస్తుంది కదా సేవ జీవితం అంత బిజినెస్ కి సంబంధించిన ఈ సార్లు ప్రభు మనం జ్ఞాపించుమానంలో ఇప్పుడు వాడి గురించి ఉపయోగించి దానికి గంటకి సంబంధించిన కదా ఈ లోకంలో యువర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం యువర్ ఎనర్జీ యువర్ రిసోర్సెస్ యువర్ స్కిల్స్ వాటికి ప్రాఫిట్ రాకపోతే నువ్వు ఆయన ఆయన గట్లా ఏం తీసుకొచ్చిన అదే అంటాడు దీనికి లోకంలోకి పంపించాడు స్థలాంతలు ఇచ్చింది నువ్వు ఏం చేసినావు ప్రకృతి కాటింగ్ ఏం చేసినావు ఆత్మీయాన్ని ఏం చేసినావు అని అంటాడు అభివృద్ధి చేసుకున్నావు ఫిజికల్ గిఫ్ట్స్ ఇచ్చిందా ఇచ్చిందా నాలెడ్జ్ ఇచ్చిందా రిసోర్సెస్ ఇచ్చిందా అనుగ్రహించే ఇంటర్ ఏరియా ప్రాక్స్ పట్టుకోవాలి సమనించడం లేకపోతే మీరు తెలియజే కేన్సిల్ చేయాలి. అది వీరికి అనేది కొటేషన్ కి కొంచెం చెప్తున్నాను. కింద వినండి రండి. ఇది కూడా. एक्चुअली అపోజిటివ్ ఆర్డర్ సర్. ప్రవర్తించడం. ఓహ్ ప్రొబ్లమ్ అయిపోయింది. సర్ ఉంటారు దిస్ సర్. కిటికీ కిటికీ. థాంక్యూ సర్. హలో చక్రవర్తి సార్ సార్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ నేను చెప్తాను చెప్తారు థర్టీ ఫైవ్ ముఖ్యంగా ఫోర్ ఆఫీస్ అనేది సార్ థర్టీ ఫైవ్ సార్ మీ వాయిస్ బాగా లోలో వెంది సార్ అర్థం కాలేదు నాకు రెండు నిమిషాలు ఈ మూడు విషయాలు దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని కోరుకుందాం ముఖ్యంగా సంతోషించటం అనేది చాలా మందికి వాక్యం తెలుసు కానీ లేఖనం ఈ విధంగా చెప్తుంది కాబట్టి అలాంటి బాధలు అనేది మనం సంతోషపడాలి అనే విషయం జ్ఞాపకం లేకపోవటం అది కొంచెం ఈ రోజు దేవుడు గుర్తు లేఖనాల ద్వారా ఆ రోజుల్లో తీసుకెళ్లి సింహాలు బోర్లు పడేసినా కూడా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఈ రోజు ఎంత శ్రమలు వచ్చినా అలాంటి శ్రమలు ఎన్నొచ్చినా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం దేవుడు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసినంత మీ ద్వారా ఆ దేవునికి ఎంతో వందనాలి తర్వాత ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ప్రతి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మీరు చెప్పారు తర్వాత కృతజ్ఞత ఏ విషయం అందరూ దుఃఖించకూడదు గాని కృతజ్ఞత స్థుతులు దేవునికి ఈ మూడు విషయాలు మనం నెరవేర్చినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచి ఆయన చిత్తానుసారం నడిచేటువంటి ధన్యతను బాధ్యతను మనకి అనుసరిస్తారనే విషయాన్ని మీరు వాకిందా తెలియజేసినందుకు మీకు ఎంతో అందాలు ఇప్పుడు మనం వన్ బై వన్ దీంట్లో సార్ ప్రేయర్ చేయండి సార్ వన్ బై వన్ మన మధ్యలో వన్స్ మస్ గారు దగ్గర నుంచి స్టార్ట్ చేయండి హలో సార్ వెళ్ళిందా సార్ నేను మాట్లాడేది పరిశుధర పరిశుధ్ర పరిశుభ్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనులకి తండ్రి ఏసయ్య నేను మనకి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అవున్ దేవా అయ్యా నాయన వాక్యం ద్వారా ప్రభా ఇంకొకసారి హెచ్చరించి అయ్యా మా జ్ఞాపకం చేసినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా ముఖ్యంగా నాయన ఇదిగో నైనా సంతోషం అయ్యా నీ వాక్యం అనేక సందర్భాల్లో సంతోషించడం అనేది ఎవరూ సంతోషించారు ఎలాంటి సందర్భాల్లో సంతోషించారు అనే విషయాన్ని మీరు చెప్పారు అయినప్పటికీ ప్రభా నుంచి మేము దూరపరచబడే అయ్యా అయా గుర్తులేని స్థితిలో మేము ప్రభావం అయ్యా మా శోధన వేదనలో ప్రభా దుఃఖించే వాళ్ళలాగానే ఉన్న సంతోషించేవాళ్ళని ప్రభా కాబట్టి మమ్మల్ని మాకు ఈ వాక్యం ద్వారా ప్రభావం మరొకసారి మీరు గుర్తు చేసినందుకు మీకు ఎంతో ఉంది నాకు ప్రభా ఇదిగో సింహాల భూములు ఆ రోజు ప్రభా వెళ్ళినప్పుడు నీ బిడ్డలో అయా సంతోషించారు కానీ ఈ రోజు చుట్టూ సింహాల భూమి లాంటి బంధకాలలో మేమున్నా కూడా అయా ఏడతాక మేము సంతోషంగా ఉండి ప్రభా నీకులు అర్పించేవాడిలాగా మేము లేకపోవడం ప్రభా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడమే ప్రభావం ప్రభావం మేరడమే ప్రభా కాబట్టి ఇక మంచి ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా అం జ్ఞాపకం చేసుకున్న దాని ప్రకారం ప్రభావిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సంతోషించేటువంటి మరి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థించాను రెండోదిగా ప్రభాగం తండ్రి ఎడతగగా ప్రార్థన చేయమన్నారు ప్రతి విషయంలో ప్రార్థించేయమన్నారు తండ్రి అయా ఎడతగ ఎలాంటి పరిస్థితుల్లోనూ అయ్యా మేము ప్రభు విడిచిపెట్టకుండా అయ్యా మీతో మాట్లాడి అయ్యా సూచించే వాళ్ళ మమ్మల్ని పరిచయం దేవడానికి ఎంత ఉన్నారు అయా తండ్రి అయా కృతజ్ఞత స్థులు చెల్లించేవారి మమ్మల్ని వచ్చని దేవాలనికెంత ఉన్నారు ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభావి మూడు విషయాలు మాతో హెచ్చరించి మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి ప్రభా ద విషయాలతో ప్రభు మమ్మల్ని బరపరచని దేవస్థిరపరచని తండ్రి అయినా దారి దారిపోకుండా ప్రభు అను క్షణం సరిచిమని ప్రార్థించిన తండ్రి ఎవరైతే ప్రభావ ఎదుగునైనా ఈ కరోనా ఎఫెక్ట్ తో ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అటు వారి అందరినీ దర్శించండి కాపుదల నుంచి ప్రభా ఏ ఆత్మ నశించిపోవటం మీ కాదు కాబట్టి ఆయన అయ్యా కృపగలిగిందేవాళ్ళు కూడా నశించిపోకుండా ప్రభావి కాపుదల నుంచి మరి ప్రతి ఒక్కరికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ప్రార్థన చేయించున్నాం ముఖ్యంగా హాస్పిటల్ వ్యవస్థ గురించి ప్రార్థించో ప్రభా హాస్పిటల్ వ్యవస్థల ప్రభా అనేక దోపిడీలు ప్రభావ వారు తెలియజేస్తుండగా ప్రభా వారే వారితో మాట్లాడి ప్రభా అయ్యా వారి ఉదయాన్ని మార్చండి ఆయన అయ్యా కమర్షియల్ గా కాకుండా నాన్ కమర్షియల్ గా ఉంచి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ లో ప్రభా డాక్టర్స్ హెల్ప్ పనిచేయనట్టుగా ప్రభావ మీకు చూపించండి తండ్రి ఇదిగో గానే ఉంటుంది అయ్యా ఆ ప్రభా ఎదుగు అయినా యాచించి ప్రభా రోడ్లో ఉంటే ఉండేవారు చర్చిల దగ్గర గుళ్ల దగ్గర మసీళ్ల దగ్గర వారు అంత ఉండి తీసుకునేవారు ప్రభా ఆ అడుక్కుంటూ ఉండేవాళ్ళు ప్రభా ఈ పరిస్థితిలో వాళ్ళు ఏమైపోయారు ఎలా ఉన్నారో తెలియదు ప్రభా ఒకసారి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించున్నారు తండ్రి అయ్యా తప్పు కలిగిందేవా ప్రభా ఎవరు కూడా ఆకలితో ప్రభా ఆకలి చనిపోకుండా ప్రభా ఆయా కరువులు రాకుండా ప్రభా మీ కూటాక్ష నిశ్చితం అయితే ఆయాకులని ప్రభాయ మీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థించు అటువంటి బోధను మీరు అందించమని ప్రార్థనించు అను క్షణం మమ్మల్ని కూడా సరిచేసి ఆయానికి వచ్చే పాత్ర గాని పని ముట్టుగా మమ్మల్ని వాడుకోమని ఈవెన్ వాళ్ళని మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దామని ఏ సహజ మీరు ప్రార్థించ హలో ప్రభు నేను అంటున్నారు కదా హలో హలో పరశు ద్రవేవా వనాలైనా సర్వన తిరుగుదే మీకే వనరాలు వేసయ ప్రభు మీరు అనేక పర్యాయం మాట్లాడుతున్నాను హెచ్చరించే గొప్ప దేవుడవనైనా అప్పుడు సంతోషించుకుని అని చెప్తారు ప్రభు అది ఆగ్ఞాల అవును ప్రభా ఎరద ప్రార్థించమని చెప్పినారు నేను ఆజ్ఞ అన్నారు ప్రతి విషయంలో అది ఆజ్ఞ ఇవన్నీ చేత దేవులు చిత్తం అన్నారు ప్రభా కాబట్టి ప్రభావం యొక్క చిత్తాన్ని మేము ఎరగకి తయారు చేయమని ప్రారంభిస్తున్నాం ఆత్మను ఆర్పవద్దు అని చెప్పినారు ప్రభా అవును ప్రతిదీ వివేచించమన్నారు నైనా అవును ప్రభా నుంచి దూరంగా ఉన్నామన్నారు ప్రభావిత అనవసరంగా మిమ్మల్ని మేము బ్లేమ్ చేస్తున్నాం అనే క్షమించండి మమ్మల్ని మీకు మిగతా రీతిగా వస్తాము ఎల్లప్పుడు మీ అంతా ఆనందిస్తూ ఉండే జీవించే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తుంది ఈ యొక్క తన మళ్ళీ క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవ సంఘాలను ఆశ్రవించండి వాళ్ళందరూ సత్యాన్ని గ్రహించలే కదా ఓ ప్రమలకు ఉంది ఎడత ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయండి బాబా విజ్ఞాపను తన మళ్ళీ విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి విధమైన ఉండి ప్రార్థించమన్నారు నేను కాబట్టి అసలు ప్రార్థన జీవితం నడిపించండి కృపా వెంబడి కృత మా కను గురించి నడిపించండి ప్రదేశం ఆచరించండి వారి దేవ దీవితం ఆశ్రించండి వాళ్ళు చేసిన పనులను ఘనంతో అనుకరించండి వాళ్ళ రహితమైన రక్షణ ప్రణాళికలు మీరు నడిపించండి మీ రకరకంగా మీ కృపా వెంబడి క్రితం మా తన గురించి మనం ప్రార్థిస్తున్నాం వైరస్ బారిన పనుల వల్ల పరిస్థితి అనివ్వండి అయితే వైరస్ ని గర్గ్గించమని ప్రార్థిస్తున్నాం మీరు చేయకపోతే అది విడిచిపెట్టారు తగ్గ మనుషులు కనుకరించండి మీరు గర్గించండి దాని నుంచి విడుదల దయచేసి మీ కొరకు ప్రతి ఒక్కరి సాక్ష్యాలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నిన్న సినిమా మధ్యలో ఎంతమంది బ్రదర్స్ పుస్తకాలు ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థిస్తాం వారికి సంపూర్ణ మనం విడుదల దండి పుస్తకాలను దయచేయమని ఆదిస్తాం ఒక ముఖ్యంగా వారికి సాక్ష్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం మీ కొరకు సాక్షి బిడుదలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కృపా మహిళ మహోన్నత మహిమ స్వరూపి వనరాలు ప్రభా ఇంకా బ్రదర్స్ లో ఎటువంటి మంది బలి ఇంకలు వాళ్ళందరికీ బలం అనుగ్రహించండి నేను పక్షుధాత్మ బలం అనుగ్రహించండి నేను ఓ ప్రభావం మీద పక్షుధాత్మ మీ వాళ్ళు కాదన్నారు వాక్యం అవునం మీ బిడల్గానే ఉండాలి జీవితం అంతా అంత వరకు సహించి బిడలుగా ఈ విన్న సాయం చేసి నడిపించండి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి అవును ప్రభు మిమ్మల్ని మీ కొరకు సాక్షులు ఏదైతేగా జీవించండి మీరే మాకు ఆ యొక్క మార్గాన్ని చూపించి బలపరచమని ప్రార్థిస్తున్నాను నేను చక్రవర్తి విషయంగా ప్రార్థిస్తాను ఆయన తండ్రి విజయవాడ నేను గురించి ప్రార్థిస్తాను నేను సాని బగర్ గురించి ప్రార్థిస్తాను అభివృద్ధి గురించి గారి గురించి ప్రజలందరూ తన తరలి జరిగించండి మీ కృపగా తీసుకోండి మీ దాఖపరచుకోవాలి నమ్మకం గురించి కృపకేమి కొందేమకు ఏమి కొందనాలు ఏ యోగ్యత లేదో ఏ అర్హతలు అయితే తండ్రి దేవ కేవలం దేవా ఓడిపోయిన జీవితం దేవ నమ్మకం ఏంటండీ నీకు పడలేనటువంటి బలహీనత నమ్మకం ఏంటండీ మీరు చేసినటువంటి విక్రయాన్ని మీరు చేసినటువంటి విలువ నా జీవితంలో మీరు దేవా చెల్లించినటువంటి ఆ యొక్క విలువని దేవ దాని ప్రకారం జీవించలేనటువంటి జీవితం తండ్రి అయినప్పటికీ నేను దేవ అక్కడి నుంచి మీ రక్షణ కార్యానికి కొందనాలు మీ తలంపులు మీ యొక్క ఆలోచనలకి మీ కొందనాలు నా జీవితంలో మీకు కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళిక ఉద్దేశం ఆ యొక్క కృప ఆ యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క మీ కొందాలు చెల్లించుకుంటున్నారు తప్ప కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి చెయ్యడానికి పెంచండి పెంచుదేవా అయ్యా విధమైన వాక్యానికి మీ కొందనాలు నమ్మకం ఏంటండ్రి నేను ఆనందించేవారంగా ప్రతి ఒక్క ప్రార్థించేవారంగా నమ్మకం అయిన తండ్రి ప్రేమిలు దిన రాజా అయ్యా ఇప్పుడు నన్ను ప్రేమించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి జీవితం జీవితం లేదు తండ్రి నమ్మకం అయిందేవా తండ్రి ఇప్పుడు ప్రేమించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రేంగులు దిన తండ్రి అయ్యా మీకు ఇచ్చిన ప్రతి ప్రతి దగ్గర మీ కొందనోళ్ళు ప్రతి నమ్మకం తింటే మీరు పాచనీ పుట్టుకుంటుండే కొన్ని అనుగ్రహించండి ఇద్దరు మమ్మల్ని అందరిని కాపాడుతూ వచ్చిన పొప్ప పోషిస్తూ తండ్రి మీరు ఎక్కడ చాటుతున్నట్టు రాస్తూ వచ్చిన పృపకాయల చనిపోతుండగా అన్నె లక్షల మంది అనుగ్రహు అవుతుండగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి పొప్పి లేదు ఇప్పుడు కొనబట్టుకోని చూసుకుంటూ జ్ఞాపకపోయినాడు తండ్రి ఎంగిల్ తిండ్రై ఎంతమంది అయితే ఉన్నారు అయ్యా ఎంతమంది అయితే మన పేర్ లో ఉన్నారు అయ్యాట్లాడండి గ్రూప్ మనకి వెళ్తుంది ఆఖరి క్షణాల్లో ఆఖరి సమ్మయాల్లో తండ్రి చూడటానికి చూడటానికి గొప్ప గురించి సాధిస్తున్నటువంటి శక్తుల అధికారాలను అందిస్తున్నాం యొక్క నమ్మకం ఎంతో మీ యొక్క అధికారం తిరిగి మీ యొక్క ప్రభుత్వం చేస్తుండగా అరే కుటుంబాల జీవితాల్లో మీకు కార్యం జరిపించింది ఇంకొక సాక్షులు కలిగించడం ప్రార్థిస్తున్నారు అనేక కోట్ల మంది ఇంకొక సువార్త ప్రేమను తెలియ అటు వారిని పట్టుకుంటున్నాం తండ్రి చెప్పడానికి తెలుసు అనేకమైనటువంటి సువార్థి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం దేశంలో కూడా తల్లి అయ్యా మీరు కనిపిస్తే అయ్యా మీరు ఆడికి కనిపిస్తున్నావు నమ్మకండి ఫ్రెండ్ అడిగి అయ్యా నమ్మకే తండ్రి అయ్యాది బాధ్యత మీరు అనుకున్న ఫ్రెండ్ తిన్నారు అయ్యా నమ్మకం జీవించి ప్రార్థిస్తున్నాం వివాహ ఇంతమంది అయితే ఇంకనో వర్గా బాడీపులుగా ఉన్నారు తండ్రి వారి యొక్క వివాహ ఆహారం విషయంలోనూ వారి యొక్క ఆరోగ్య విషయంలోను వారి యొక్క కుటుంబం విషయంలోనూ తండ్రి ఆందోళన నమకం ఏంటంటే ఆర్థికం అంటే తడితే పరిస్థితులను బట్టి అవి కోల్పోయిన కొద్ది జీవనోపాధులను బట్టి నీ పాదాలు పెట్టుకుంటున్నా అవి అక్కడికి వెళ్ళిపోయి పాత్ర పెట్టుకుంటున్నాం అనాథులు పెట్టి ఎవరే దూర అంటున్నావు అందసలు తెరలు ఇంట్లోని వారిని అది ఆ వ్యక్తులు అంటున్నావు పోతున్నీ ఇల్లి పిల్లలు పాత్ర అనుకుంటున్నాను చేషణ పోషణ ఆధారంగా ఉంటున్నారు అయ్యాండి ప్రాంతాల్లో రైతులను జ్ఞాపకం చేసుకున్న ప్రాంతండి అనేకూర్చు వేస్తానికి అయ్యాజిస్తుంది ఎంతమంది అయితే అంటే అది విశ్వాసాలను బట్టి వారికి ఆ యొక్క నమ్మకం ఎంతండి మీ ఎందుకు జరిగినట్లు ఆ యొక్క నమ్మకత్వం బట్టి కంటే మంత్రుల ద్వారా ఇతర ద్వారా పండకాల్లో అవమానాలు ఎవరు సాక్షిగా నిలబడుతున్నారో అనుకుంటుంది అయ్యా మీ కార్యం జరిపించండి వీళ్ళని ప్రండి లేకపోతే ఉండండి మరి ఆ వారి కాకుండా ప్రకృతి పాత్ర అయ్యా అనేక మంది ఏమైనా జీవితంలో చెప్పండి అయ్యా కుటుంబ మనసిక పరమైన వివిధ రకాలైన ఆత్మహత్యలపై ప్రేరేపిస్తుండగా అయ్యా మీ పాదాలు పెట్టుకుంటున్నారు తల్లి కుట్నా ప్రేమించండి అయ్యా దగ్గర అయ్యా పుట్టునాడు అయ్యా ఆర్థిక హృదయాన్ని కాకుండా కాకుండా కాకులు పెట్టుకుంటుండగా ప్రేమండి దాని ఏంటండి ఏంట ఎందుకండయితే వివిధ మాధ్యమాల ద్వారా బోధించేస్తున్నారు తండ్రి ప్రతి వ్యాసు బోధించడం కాను ఆ ప్రతి నాలుగులో తండ్రి అంగాలని సబ్జ్యులని కొడుకు ఆచడం కాను ప్రస్తున్నాం నమ్మకం ఏంటంటే అయ్యా ప్రస్తున్నాను గ్రహించాలి ఆ ఏం చేయాలి నామకాలి తన కురుపు నేను కాదాలు పెట్టుకుంటున్నావు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఏ సమయంలో దేవాలు పొందాను పిల్లింగ్స్ కూర్చున్నాం చూస్తున్నాం మా ప్రాంతంలో వింటూ వచ్చి అనేకమైనటువంటి అద్భుతాన్ని అయ్యా మీరు గడిపించినట్లు మంచితనాన్ని మంచిగా ప్రస్తుతం అనుగ్రహించింది కేసులో కృషి అనుగ్రహించండి అగ్రహం గారు సతీష్ గారి యొక్క రక్షణ గురించి పాపిస్తున్నాం అగ్రహ్ గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అయ్యాన్ని కాస్తకుంటున్నాను తండ్రి అయ్యాటెస్ ఉన్నట్టు ఆ యొక్క కరోనా వైరస్ పెడుతుంది రేపు గురించి అంటే ఇంకా నేను లేటెస్ట్ రాదు అవసరం కలిగి ఉన్నారు కోరుకున్నారు అటువారు నేను ఆస్తుంది రేటు పెట్టుకుంటుండీ జ్ఞాపకం చేస్తుంది నమోదండి నమోదండేగా రెండు నుంచి లేదా చక్రవర్తి గారిని బాధ పుష్కరిస్తుండగా కుటుంబాన్ని ప్రార్థన చేసి పుట్టించుకున్న స్నేహం చేసుకుంటే సమస్తమైనటువంటి పరిస్థితుల్లో మీ అందు జయను అండి మీ అందులో బోగా విషయాల్లో లేవంతి చేసుకున్న కృష్ణ తెలుసు అయ్యా నమస్తా తండ్రి సమస్త విషయాల్లో మీరు మమ్మల్ని దేవ నమ్మకం వాళ్ళ దగ్గర సాధనాలుగా ఏంటి యజమాలు వాళ్ళ దగ్గర పాత్రలుగా మంచి అయ్యా నమ్మకైతే కలసీ మా యొక్క అవసరం బట్టి కాదు కానీ మా దేవ మీ కొడుకుని బట్టి మీ యొక్క నష్టరానికి అయ్యా నమ్మకం గురించి నష్ట స్వాధికారి సర్వకృపా వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవ గలదేవ గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడ సమస్త సాధ్యము గల దేవ తండ్రి నమ్ముకు వంద ఈ రోజునే మా జీవితంలో నైనా ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ విధంగా కూడుకుని ప్రార్థించినకు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను వాక్య భాగ్యం భాగం ద్వారా మాతో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ఎల్లప్పుడూ ఆనందించే విధముగా నైనా మా జీవితాలను మలుచుకున్నట్టు ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదలు కలిగి నేను సహాయం చేయండి నడితే ప్రార్థించే వారంగా తండ్రి ప్రభా కృతజ్ఞత జీవించే వారంగా ఇందుటకు సహాయం చేయాలి ప్రభుత్వ నిజమైన క్రైస్తవుడు చింతించాడు అని మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా అవునా మా చింత యావత్ తండ్రి నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా నాయన ఏడు తగిన ప్రార్థన చేసేవారంగా ఉండాలి ప్రభావ నాయన అట్టి జీవితం మొదలయిచ్చేయండి కృతజ్ఞత కలిగి మేము జీవించే వారంగా ఉండటం సహాయం చేయండి మాతో మాట్లాడిన వందనాలు చెల్లిస్తుంటున్నాం అదే విధంగా తండ్రి ప్రభుత్వం అనేక అపాయముల నుంచి నాయన అనేక అపకారముల నుంచి కాపాడుతూ ఎన్నో మేలులు చేసిన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి ఉన్న ప్రతి సభ్యుల చుట్టూ మీ యొక్క కాపుదలను నైనా వేయమని వేడుకుని చుంటున్నాం వారి కుటుంబాలని సైతం జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చుట్టాం ఎవరెవరైతే రాలేకపోయారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావం తండ్రి నైనా జాస్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది ఆ బిడ్డను ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయం కుటుంబానికి ధైర్యముని దేయండి బ్రదర్ అభిరామ్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభావ ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకున్న చూస్తున్నాం నైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డానియల్ బ్రదర్ గారిని చెల్లి కృష్ణ సంపూర్ణ స్వశ్యమని వేడుకొని తల్లి ప్రభాయన ఈశ్వర సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా సకు ఎదుగుటకు సహాయం చేయం రాకడకు సంఘం అంటూ సిద్ధపడటకు సహాయం చేవరి దినాలలో ఉంటుండ భయం భక్తి వణుకుతో మేము జీవించి వారంగా ఉండటం సాయం చేయం చూడగా మరి మరియు యువన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభు వారిని దర్శించడు తలంపులు అపవాది బంధించిన విధానము నుంచి విడుదల వారికి దాచేయండి ప్రభు వారు గుర్తిటం సహాయం చేయండి ప్రభు అపవాది చర్యల నుంచి వారు బయటపడటం సహాయం చేయండి పది గందనాలు స్థితి ప్రభు కోవిడ్ బాధితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణ స్వసం రక్షణ దయచేయండి అంటే రైతులు నైనా వారికి కష్టార్జితం వారికి దయచేయండి ప్రాబ్ నైనా వారికి రక్షణ దేవుడి ప్రాబ్ రిరుచులేని నిమిత్తం ప్రార్థిస్తున్నాం నేను అక్కడ నైనా కాపాడమని సహాయమే చేయండి మీ సూచక క్రియలు అన్నీ జరుగుతుండగా క్రైస్తవుడు మేల్కోవని లాగని సహాయం చేయండి బాబా నైనా కనువిప్పు కలుగుటకు సహాయం చేయండి బాబా నేనా ప్రతి ఒక్కరు సత్యమైన చేత మీ సువార్తను విదజలినంట్లో సహాయం చేయండి ప్రభా ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని ముఖ్యంగా మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయం తండ్రి అంత దినములలో అనేకులు ఏదోటా మాదిరికరకంగా భక్తిగా జీవించటకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను యేసు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి ఉన్నారు సార్ ఒకవేళ ప్రార్థన చేసి బెండక్షినిస్తారు లేకపోతే చంద్రశేఖర్ సార్ బెండక్షిచ్చి ఈ ప్రార్థనని ఎదుర్కో ఓకే సార్ సార్ మీరు వెల్లడెక్స్ ఇవ్వండి సార్ మన ప్రభుత్వ ఏసు క్రిష్టి కృపర్ సమాధానం పంపిస్తూ మన అందరికీ సదాకాలం చూడైనది కాక